ో నమీ ఓం శృతిస్మృతిపదా భగవత్పాదశంకర లోక శంకరం ఓం సహనా సహనంతు సహకారాహరీ తేజస్వి నాహరీ సేష్రవిష్ట ఇంతకు ముందు ఏం చూస్తూ ఉన్నామంటే ఆత్మస్వరూపమునందు అంశములు లేవు కాబట్టి జ్ఞానం జ్ఞాత జ్ఞేయము అనే రెండు కూడా ఆత్మ కాజాలదు ఆత్మ ఒకవేళ జ్ఞేయమైనట్లయితే ఇంకా జ్ఞాత కాకుండా ఆగిపోతుంది జ్ఞాతే లేకుండా ఆగిపోతుంది సుఖ దుఃఖములు జ్ఞేయములు కనుక అవి ఏదో ఒక జ్ఞేయముల యొక్క ధర్మలములు అవుతాయో తప్ప ఆత్మస్వరూపము యొక్క ధర్మములు కదాము కాబట్టి సుఖ దుఃఖములు దేహమునకుంటాయి రూపాలు ఎక్కడ ఉంటాయి అక్కడ ఫిజికల్ ఫార్మ్ అయితే భౌతిక రూపానికి వ్యాధి దుఃఖాలు ఉంటాయి మానసిక రూపాలకి సహజంగానే దుఃఖం సుభమవుతుంది పుత్ర ఆలింగనము పుత్రుని కౌగిలి చాలా గొప్పది చాలా ఆనందాన్ని ఇస్తుంది అని అందరికీ తెలుసున్న విషయండి అయితే ఏ మేరకు మీకు ఆనంద సుఖానుభవం కలుగుతుందో అదే మేరకు దుఃఖం కూడా కలుగుతుంది కనుక సుఖ దుఃఖములు ఆ మెంటల్ ఫార్మ్ను ఆశ్చయించి ఉంటాయి పుత్రుడు అనేది ఒక మెంటల్ ఫార్మ్ దాన్ని ఆశ్చర్యంచి ఉంటాయి బట్టి ఆత్మస్వరూపములందు యొక్క సంస్పర్శం ఉండదు ఎందుకంటే ఆత్మ అది కూటస్థం అంటే ఎట్టి వికారములు లేనిది అని అనుకున్నాను దీని మీద పూర్వపక్షం ఏమిటంటే అంటే వికారములు ఎందుకు లేదంటే ఆత్మయందు ఆత్మయందు వికారాన్ని స్వీకరించినట్లయితే అనిత్యత్వ దోషం వస్తుంది ఆత్మ అనిత్యమైపోతుంది దాని మీద పూర్వపక్షం ఈ పూర్వపుం దీన్ని తర్వాతి కాలంలో ద్వైతవాదులు ద్వైతవాదులు అంటే ఫిలాసఫర్ ద్వైత కాదు వీళ్ళు నేను చాలాసార్లు చెప్తూ ఉంటానండి రెండు రకాల ద్వైతులు ఒకటే వైయాయకులు వైశేషికులు యోగులు కర్మ మీమాంసకులు వీళ్ళందరూ కూడా చాలా ప్రాచీన కాలంలో ఉండే ద్వైతులు ఈ మధ్యన వచ్చారు గత వెయ్యి సంవత్సరాల లోపల వచ్చారు వీళ్ళు ఫిలాసఫర్స్ కాదు ఇది కేవలము త్రీనాద్యన్స్ అంటే పురాణం పట్టుకుని ఆ పురాణం సరిపడనట్లుగా ఆగమాలు ఎక్కువ రాసుకుని ఈ ఆగమాలను నారదుడు రాసేటండా నారదుడు ఎంత వస్తాడు ఆయన సాయితాలని పట్టికెళ్ళి సో నారదుడు అని ఇలాగంటే చెప్తా ఉంటాం నారదుడు రాసేయడండి నారద భక్తి సూత్రాలు అంటే నారదుడు భక్తి సూత్రం నారదుడు పది నుంచి రాశి కింద పరస్తాడే నారదుడు అనే ఉండాలి ఏమండే అయితే నారదుడు అనే పేరు అంటే ప్రసిద్ధమైన పేరు కను రాము పుష్ణుడు అంట ఎవరో ఒక ఆయన ఓ పండితుడు భక్తి సూత్రాలను పోగేసి రాసి దానికి పురాణాల్లో భక్తికి ప్రధానంగా ఒక సింబల్ కింద ఉన్నాడు ఆ నారద మహర్షి పేరు అలా చేస్తారు అంతే అలాగే ఎవరో పండితుడు రాస్తాడు ఇంకా ఏదో ఆగమం చెప్పేసి పండితుడు రాసి దీన్ని నారదులు రాశాడు మనం ఇవి ఆ రకంగా వీటినన్నింటినీ ఆలంబరంగా చేసుకొని ఒక మతాన్ని డెవలప్ చేయటం దాని రిచువల్స్ ఉంటాయి మతం అంటే రిచువల్స్ ఉంటాయి ఎంత ఉపాసన కూడా ఏముండదు రిచువల్సే ఉంటాయి ఈ రిచువల్స్ అన్ని కూడా ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న రిచువల్స్ అన్ని కూడా దే ఆర్ నాట్ ఈవెన్ హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ లేదు వాళ్ళకి వాటికి హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర లేదు సో అటువంటి రిచువల్స్ వాటి మూలంలో ఎవరుకున్న ఆగమాలని ఇవని అని వాటిని ఫిలాసఫీ తోటి ముడిగట్టడం వాటిని అవి ఫిలాసఫీ పోగలోకి రాలేరు అసలు ఫిలాసఫీకి వాటికి చాలా దూరం ఉన్నది అయినా సరే మేము తర్వాత తక్కువ వాళ్ళమా అని ఉపనిషత్తులు టేకప్ చేసి వాటిలో ప్రవేశించి వాటిని చెడగొట్టి ఇదంతా ఒక మహా దోషం కలి కలి దోషం అంటే ఇలాగే ఉంటుంది ఆ కారణంగా ద్వైతవాదులంటే వీళ్ళందరూ ముందుకు వస్తారు అసలు వీళ్ళెవరు అసలు ఫిలాసఫీ సమస్య కాదు వీళ్ళనవసరం ద్వైతవాదులంటే వాళ్ళు నైయాయికులు వైశేషకులు వాళ్ళు ద్వైతవాదులు వాళ్ళు ఏమన్నారంటే వికారము వచ్చినప్పటికీ నిత్యము కావచ్చు అన్నారు వికారము వస్తున్నా నిత్యం వస్తూ అవుతుంది నిత్యత్వం రెండు రకాలు నిర్వికారము కనుక నిత్యం అది ఒక రకం శంకరుడు దాన్ని అధికంగా కాదని చెప్తారు అక్కడక్కడ రెండవ రకం కూడా ప్రస్తావన చేయవచ్చు నిరంతరం మార్పు వస్తూ ఉంటుంది అయినా నిత్యం దాన్ని ప్రవాహ నిత్యత్వము అంటారు ఇంగ్లీష్ లో పెరమియల్ అంటారు ఇమ్యూటబుల్ అండ్ డెడ్ ఫోర్ ఇట్ ఈస్ టైమ్ ఇది పెరమియల్ నాట్ ఎకర్నల్ ఇప్పుడు నది ఉందనుకోండి ఇప్పుడు గంగా మొదలైన నది ఇప్పుడు గోదావరిని దృష్టాంతంగా చెప్పడానికి కష్టం ఎందుకంటే గొదవట వెళ్ళిపోతుంది వేసవకాలం వస్తే ఎండిపోతుంది గెంగా మొదలైన జీవనదులు ఎప్పుడు ప్రవ ప్రవహిస్తూ ఉంటాయి గంగా ఎప్పుడు ప్రవహిస్తుంది పొద్దున్న కొంచెం ప్రవాహం తక్కువ ఉంటుంది ప్రవాహం పెరుగుతుంది ఎందుకంటే అక్కడ గ్లేషియర్స్ ఎండకి మెల్ట్ అవుతాయి మెల్ట్ అయ్యి వాటర్ రీచ్ లో పెరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు గంగా ఎలాభైలా ఉంటుంది మంచిగా ప్రవహిస్తూ ఉంటుంది పొద్దున్న సాయంకాలం అనేది బాగా పెరుగుతుంది ఆశ్చర్యంగా ఉంటుంది ఫస్ట్ కాబట్టి గంగా మొదలైన నదిని దాన్ని నిత్యం అంటారు ఎటువంటి నిత్యత్వము ఎటర్నల్ నిత్యత్వం కాదు చేంజ్లెస్ నిత్యత్వం కాదు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది కదా ప్రవాహ నిత్యత్వం కాబట్టి ఆత్మ కూడా ఆ ఆత్మ ఎందు వికారాలు వస్తూ ఉంటాయి ఒకప్పుడు సుఖం వస్తుంది ఒకప్పుడు దుఃఖం వస్తుంది ఆత్మ నిత్యము స్వీకరిస్తాము ఎప్పుడైతే ఆత్మయందు వికారములను అంగీకరించి అయినప్పటికీ నిత్యత్వాన్ని మీరు నిలబెట్టారో అప్పుడు ఈ సుఖ దుఃఖాలను తీసుకొచ్చి ఆత్మ నెక్కిమేది పారాయించం ఎందుకని ఆత్మ ఎక్కిమేది సుఖ ఈ సమస్య ఎందుకు ఈ ఇబ్బంది ఏమిటి అంటే ఆత్మయందు సుఖదుఖాలు లేవనుకోండి అప్పుడు ఆత్మ అసంసారం అవుతుంది అసంసారం ఆత్మకి బ్రహ్మకి అభేదం వస్తుంది మీరు భేదాన్ని నిలబెట్టాలంటే జీవితంగా చేయాలి వారికి పుట్టుక స్వాము ఉండాలి అంటే సుఖము దుఃఖము ఉండాలి కర్తృత్వం ఉండాలి కర్మలు పుణ్యపాపము ఇవన్నీ ఆత్మను ఎత్తిమీటి పడేస్తే దేవుడు ఆత్మ వేరు వీడు ఆత్మ వేరు అని అధ్వేతం నిలబడుతుంది ద్వైతాన్ని నిలబెట్టడానికి వికారము ఆవశ్యకము కాబట్టి అది బం విక్రియమానమీ సత్ప్రత్యయావృత్తే నిశత్వమి నిశ్చత్వమే వా ఇది చేస్తే వికారం చెందుతున్నప్పటికీ అదే ఇది సత్ప్రత్య అదే ఇది అనేది కోదు ఇప్పుడు గంగ మీరు ఎప్పుడు చూసినా గంగ ఇది గంగ అంటారు మీరు నిన్న చూసిన గంగ ఇవాళ లేదు అసలు నిజానికి నిన్న చూసిన ఎప్పుడు చూసిన ఉండదు ఒక నిమిషం అయ్యేప్పటికీ గంగ ఆ రేంగా ఉండరు కొత్త రంగం వస్తుంది వెళ్ళే మనం పెట్టుకున్న పేరు పెద్ద కాబట్టి నిత్యముగా మారిపోతూ ఉంటుంది మారిపోయినా కూడా మన బుద్ధి ముందు నిన్న నేను ఏ నదిని చూశానో అదే నదిని నాది చూస్తున్నాను అనే ప్రత్యయము అది పోదు అది అలాగే కాబట్టి వికారము చెందిన ప్రత్యయం అలాగే ఉంది కనుక అది అనే ప్రత్యయం మారలేదు దాన్ని నిత్యమనే మనం చెప్పాల్సి ఉంటుంది అలాగే ఆత్మస్వరూపం నుండి కూడా సుఖ దుఃఖ వికారములు వస్తూనే ఉంటుంది కానీ అదే నేను నిన్న సుఖపడ్డారు నేను ఈరోజు దుఃఖపడుతున్నాను ఈరోజు దుఃఖపడ్డరు నేను వేరు సుఖపడతాను అంటే ఒకే ఆత్మది అదే ఆత్మ కానీ దాంట్లో వికారాలు వస్తూ ఉంటాయి అయినా కూడా నిత్యంగా ఉంటుంది అని వాళ్ళ సిద్ధాంతం అని ఒక పూర్వపక్షం దాని మీద నా అది అంగీకారం కాదు ఎందుకని ద్రవ్యస్యా అవయవాన్యత్మ వ్యతిరేక విక్రియ చూడండి వికారం అనేది ఉండాలి వికారము అంటే మార్పు వికారం అనేది ఉండాలి అంటేనే అది ద్రవ్యం అయ్యాలి మెటీరియల్ చేంజ్ అయ్యి ఆత్మ మెటీరియల్ చేంజ్ కాదు దేహము మెటీరియల్ మనస్సు కూడా మెటీరియలే సూక్ష్మం దేహము మెటీరియల్ స్ట్రోన్ ఆత్మ నాట్ మెటీరియల్ ఇట్ ఈస్ అంథింగ్ అదర్ దెటీరియల్ ఏ వ్యవస్థ వికారము ఆత్మయల్ ఉందని చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే వికారము ద్రవ్యానికి ఉంటుంది కానీ ద్రవ్యానికి అవయవాలు ఉంటాయి ఇప్పుడున్న అవయవాలు మరుక్షణంలో అలాగే ఉండవు అవయవాల్లో ఏవో మార్పులు వస్తూ ఉంటాయి అవయవ అన్యాత్మ అదేవి కారణం ఉంటాయి కాబట్టి అది ద్రవ్యము కావాలి దానికి అవయవాలు ఉండాలి అవయవాల్లో అన్యలు రావాలి అంటే ఇప్పుడు ఉన్నది కాకుండా మరొకలా అవ్వాలి ఇప్పుడు హాస్పిటల్ కూడా అది హాస్పిటల్ దేహానికి అవయవము హాట్లో కూడా అవయవాలు అట్లా కూడా ఈ చాంబరు ఆ ఛాంబరు పైన మస్జిద్లు ఇవే అది అవయవాలు ఈ అవయవాల్లో సక్రమంగా ఉంటే కాబట్టి డెబ్బై రెండు అది కొంచెం ఎటువంటి ఎంతకాలం పొట్టుకుంది అది మాత్రం ఇంత ఎక్కడ ఇంత దాకా పట్టుకొచ్చినందుకే మనం సంతోషపడాలి కొంచెం కొంచెం సంతోషం అనేది ఉండాలి దురాశ ఉండకూడదు ఇంతవరకు పట్టుకొచ్చింది కదా ఎప్పుడో తల్లి కనుకున్న వాళ్ళుగా పుట్టడం మొదలుపెట్టింది ఐదో నెలలో ఆరో నెల ప్రారంభమైంది హార్ దేశం ఎప్పుడో మొత్తం మూడో నెల ప్రారంభమవుతుందేమో కూడా మూడో నెల అప్పటి నుంచి రక్షిస్తే దగ్గర దగ్గర డెబ్బై ఏళ్ళ అరవై ఏళ్ళలో నడిపించింది ఇంతవరకు ఇంకా దాన్ని కూడా విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తే శుభం భక్తు అని మనం చెప్పగలగాలి అంతేకాని రాకపోతే ఇంకో ఉండాలి నాకు చాలా సంసారంలో పనులు ఉన్నాయి సంసారంలో పనులు ఎప్పుడైనా పూర్తి అవుతాయ ఎప్పుడు నేను ఇది ఇన్ని పనులు ఉంటాయి అన్ని పనులు పెట్టి పెట్టి చాలా అమెరికాలో మళ్ళీ ఈ పనులు ఉంటాయి అవన్నీ పెట్టుకోట్టుబెట్టాలి కదా అవసరం అంటే ఎందుకంటే ఆ పనులన్నీ అయ్యాక అమెరికా వల్ల ఉంటుందే ఉండదు పనులన్నీ అయ్యాక వాపస్ రావడం అనేది ఏది ఉండదు నా జీవితంలో నేను ఇంతవరకు కొన్న టిక్కెట్లు మార్చడం లేదు అదొక ఊరు కొన్నా ఉంటే మార్చే పనే లేదు టికెట్ కొనడం కూడా చాలా అడ్వాన్స్ గా some months before 3 or 6 months from that day? Each day it wicked it wise something is allowed to live out God is allowed to live out then He brought it Ashut cetera They water after looming God told me that guys are waiting to have Noam that's how we accept everything and move on రైలు ఎక్కేప్పుడు రైలు ఎక్కేయడం అంటే కానీ పనులన్నీ పూర్తి చేస్తుంది రైలు ఎక్కువ అమ్ముతారా రైలు అని అలా ఉండదు సో కాబట్టి ఆత్మస్వరూపమునందు వికారం అనేది ఉండదు ద్రవ్యం ద్రవ్యం అవ్వాలి దానికి అవయవాలు ఉండాలి అవయవాల్లో ఏదో మార్పు చేర్పు వస్తూ ఉండాలి అది మినహాయిస్తే వికారం అనేది మరొకటి ఉండదు కాబట్టి ఆత్మ ద్రవ్యమని ఎవరు ఒప్పుకోదు ఈ బయటవాదులు కూడా ఆత్మ ద్రవ్యమని అంగీకరించరు కాబట్టి ఆత్మ నుండి వికారం వచ్చే ప్రసక్తి ఏం లేదు అంటే దేని మీద మళ్ళీ ఒప్పమో పక్ష సవయవత్ అది చే ఆత్మ సవయవం అని అంగీకరిస్తారు ద్రవ్యము కానీ అవయవాలు ఉన్నాయని అంగీకరిస్తారు అవయవాలు ఉండవు ఆత్మ ఏంటో ఉన్నాయంట ఎందుకని వికారమును సిద్ధింపజేయటం కోసం వికారం వస్తుంది ఆత్మయందు సుఖమనేది ఒక వికారము దుఃఖం అనేది మరి ఒక వికారము అని ఆ వికారమును నిలబెట్టుతో కూరకై ఆత్మయందు అవయవాల్ని మేము అంగీకరిస్తాము మరి నిత్యం కాదు అవయవాలు ఉంటే కాదు వినాశం అవుతుంది కదా అంటే ఈ ఆత్మ స్పెషలిటీ అవయవాలు ఉంటాయి ఈ నిత్యము కూడా అని మనం ఏం చూస్తే కదా ఇది చేతి నా అన్నట్లయితే అది సరికాదు ఈ పూర్వపక్షాల బాగున్నాయి సిద్ధాంతం సవయవశ అవయవ సంయోగ పూర్వతత్వే సతీ ఇప్పుడు ఆత్మ ఎందు అవయభవములు ఉన్నాయనుకోండి దాని అర్థమేటో తెలిసినా ఆ అవయవములు ఇక్కడ అక్కడ చల్లా చందరగా పడి వాటిని ఒకటోట చేర్చి మీరు అష్ట్రం తయారు చేశారన్నమాట దాని అష్టం బోడ బోడగా అవయవాలు ఉన్నాయి ఇటకల అవయవాలు ఇటకలు ఇక్కడ అక్కడ చల్ల చెట్టుగా పొడుండి అంటే మట్టి కింద అక్కడ ఆ మట్టి దాన్ని చేసి దాన్ని ఇటకలు చేసి వాటిని కాల్చి వాటిని లాబీలో పట్టుకొచ్చి ఇక్కడ పట్టుకొచ్చి ఇటక మీద ఇటక పెట్టి బోడ ఎప్పుడు కూడా సవయవమైనది ఏదైనా ఇక్కడ అక్కడ చల్లా చెందరిగా పడి ఉన్న అవయవములను త్రోగు చేసి తయారు చేసిందని చెప్పగలం కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా అవయవములను త్రోగు చేసి మీరు ఆత్మను తయారు చేస్తారో ఆత్మ తప్పకుండా మళ్ళీ అవయవములు విడిపోయిన కారణంగా నాశనం చెందుతుంది ఇప్పుడు గోడ ఉందనుకోండి మీరు పోగేసి పెట్టాడు కొంతకాలంలో పిల్లలు ఏమవుతుందా గోడ పోతుంది ఇక మళ్ళీ ఇప్పుడు వర్షాలు రాబోతున్నాయి బొంబాయిలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాల చట్టం కట్టిన ఇల్లు చాలా ప్రాచీనమైన ఇల్లు పెద్ద సంవత్సరం వర్షాలు బాధ పడుతుంది మన ఇండియాలో వర్క్మెన్షిప్ వెరీ పూర్ క్వాలిటీ వర్క్మెన్షిప్ మెటీరియల్స్ యూస్ వెరీ పూర్ క్వాలిటీ కరప్ట్ సొసైటీ కాబట్టి ఇల్లు యాభై ఏళ్ళు నిలబడ్డందుకే గొప్ప ఇప్పుడు వర్షాకాలం వస్తుంది ఇప్పుడు అర్జెంటుగా పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఎనిమిది వందల ఇళ్ళు ఉన్నాయని వాళ్ళు లెక్క వచ్చారు ఎప్పుడైనా ఈ సీజన్ లో ఎన్ని పడిపోతాయి నువ్వు చూద్దాం వెహికల్స్ ఎన్ని ఇళ్ళు పడిపోతాయి ఎన్ని ఇల్లు పడిపోతాయి ఎంతమంది దాని కింద పోతారు వెహికల్స్ స్టాటిక్స్ స్టాటిస్టిక్స్ అలా వస్తూ ఉంటాయి వెహికల్స్ సో కాబట్టి ఒకటి సావము అంటే దానికి ఒక పుట్టుకో ఉంటుంది అవన్నీ ఒక చోట చేర్చి దాన్ని తయారు చేసిన డేట్ అవుతుంది ఎంబర్ వాచ్ అది ఆ విధంగా పుట్టిన అడిగింది కాబట్టి తప్పకుండా డిఫ్ట్ ఏది అవుతుంది కాబట్టి ఆత్మ నిత్యము అనే మాట కొద్ది ఆత్మ నిత్యం కాకపోతే ఈ పుణ్యపాపాలు ఈ శుభ దుఃఖాలు ఎవరికి ఈ జన్మ పుట్టుక పునర్జన్మ పూర్వజన్మ నక్ష జన్మ ఇవన్నీ ఎవరి కోసం ఆత్మ నిత్యము కాదు మాట నాశ్పి అన్నమాట చర్వాకి దర్శనం అండి ఆత్మ నిత్యం కాదు ఈ జన్మతో తాకరు ఇంక తలకి దేవుడని జన్మదని అక్కడ లేదని వాళ్ళు అంటారు కాబట్టి వీళ్ళు అలా అంటు కదా మరి కాబట్టి ఆత్మ నిత్యమనాలంటే దాన్ని సవయవం అనడానికి వీరలేదు సవయవం దగ్గరికి వచ్చి ఇది అవయవ సంయోగ పూర్వకత్వం కాబట్టి విభాగము వచ్చి విభాగముకు విభాగము వచ్చి తీరుతుంది ఆత్మ నిత్యమనే మాట అవుతుంది మళ్ళీ పూర్వపక్షం వజ్రాదిషు అదర్శనా ఇది చేజ్రము అది విడిపోదు వజ్రం చాలా గట్టిగా ఉంది ఈ ఘోరాలు ఊడిపోతాయి ఇప్పుడు పడిపోతాయి కానీ వజ్రము మొక్కలు అవ్వదు బంగారం మొక్కలు అయిపోతుంది అన్నీ ముక్కలు అయిపోతాయి వజ్రం మాత్రం ముక్కలు అవ్వదు కాబట్టి వజ్రం ద్రవ్యం ద్రవ్యమై ఉంది ముక్కలు అవ్వటలేదు కనుక ఆత్మ కూడా వజ్రము వంటి జరిగి ఉంటుంది అది ద్రవ్యం అవుతుంది ముక్కలు అవ్వదు దాని ఎన్ని వికారములు రావచ్చు అండ్ ఏదో ఆఫ్ సిల్లీ పొరపక్ష అంటే వాళ్ళు అలా చెప్తారు అలాంటి ఐడియాలన్నీ చెప్తారు వజ్రము మొదలు పదార్థములు అవయవముల కలవగించే పుట్టినవి కావని మనకు అనుభవములో ఉన్నది ఇప్పుడు వజ్రము అవయవముల కల యొక్క చే పుట్టినది కాదు అని వాళ్ళు అనుకునేవారు అది మచిలోకి వచ్చింది కొండరాళ్ళలో ఉంటే అక్కడి నుంచి వచ్చింది అక్కడ ఉందంటే అక్కడ వజ్రం అలా ఉంది అది మనకి లభించింది అది అవయవముల యొక్క నిర్మాణ అవయవములను చేర్చి తయారు చేసింది ఇప్పుడు నెక్లెస్ వజ్రాల నెక్లెస్ ఉందనుకోండి అనేక అవయవములను ఒకటి చేర్చి తయారు చేసింది నెక్లెస్ అవుతుంది కానీ వజ్రం మటుకు అవయవంలో చర్చ్ తయారు చేసింది కాదు అని అనుకున్నారు ఆ రోజుల్లో కాబట్టి ఆత్మ కూడా వజ్ర ఇచ్చాం వజ్ర ఇచ్చారని దాని శాంతం డైమండ్ సార్ పర్యావరణం అన్నారు అదే డైమండ్ సార్ పర్యావరణ ఈ డైమండ్ సార్ పర్యావరణ శ్లోగన్ డి కంపెనీ వాడి డి బియర్ ఒక వజినల్ సౌత్ ఆఫ్రికా కంపెనీ ఆఫ్రికన్ కంపెనీ బ్రిటిష్ బ్రిటిష్ కంపెనీ బ్రిటన్ లో ఉండేది డిఎన్ఆర్ అంటే ఏదో ఫ్రాన్స్ అయ్యి ఉండాలి ఈ ఫ్రాన్స్ వాళ్ళు వీళ్ళందరూ ఆ సహారాయడా కలహ చాలా ఏదో కలహరి బెస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ రాళ్లలో రసంలో వజ్రాలు పట్టుకొచ్చి వజ్రాలు ఉంటాయి అవి మనం వెళ్ళి తవ్వీ ఇచ్చుకోవడం అంటే పెట్టుకోవాల్సి ఉంటుంది వాళ్ళు వజ్రాల వ్యాపారం పెట్టారు డిబిఎస్ కంపెనీ వాళ్ళు వజ్రాలు అందుతారు అయితే వెజటేలు ఉండాలి ఎక్కడైతే తల్లి తీసుకొస్తూ పెడుతున్నారు కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవాలి కదా అక్కడ అమెరికాలోనూ యూరప్లోనూ మ్యారేజెస్ స్థిరం కావాలి అవున ఈ తలుపులు ఈ రెండు తలుపులు ఉంటాయి ఇప్పుడు అది సింగిల్ డోర్ దృష్టాంతం పరిధి కాదు ఫోర్ ఓన్ డబుల్ డోర్స్ ఉంటాయి డబుల్ డోర్స్ వల్ల తలుపుకుంటాయి మళ్ళీ వెళ్ళిపోతుంది అలా ఉంటాయి అక్కడ కాపరాలు అక్కడ మ్యారేజెస్ ఇక్కడ డబుల్ డోర్ కలుసుకుంటే ఇంక తలుసుకోవడానికి ఫిక్స్ చేసాను ఇంకా డోర్ క్లోజ్ చేసిన అది విడిపోవడానికి వీక్ లేదు అక్కడ అలా కాదు అలా కలుసుకుంటూ ఉండాలి విడిపోతూ ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా ఈ మ్యారేజ్ అనే స్టేజ్ చేసేటువంటి ఉపాయాలు ఏదైనా ఉంటే బాగుందని వాళ్ళకి ఇప్పుడు వీడు డైమండ్ సార్ సరే నువ్వు మా డైమండ్ బిబిఎఫ్ కంపెనీ డైమండ్ కొనుక్కుని అది ఉండడంలో పెట్టి అవి వేలకి నువ్వు తొడిగే ఉంటుంది అప్పుడు నీకు ఆ ఆ ఎంగేజ్మెంట్ అది అది వాళ్ళము స్థిరంగా ఉంటుంది అని ఒక సంకేతాన్ని వాళ్ళు ఆ డైలాగులో తెచ్చారు దాంతో డీబేట్ కంపెనీ యొక్క స్టేల్స్ హండ్రెడ్ టైమ్స్ అయిపోయింది వాళ్ళు చాలా పెద్ద కంపెనీ గురించి ఒక చది మొత్తానికి వజ్రం శాశ్వతమో అదేవిధంగా ఆత్మ కూడా శాశ్వతం అవుతుంది వజ్రంలో చిన్న చిన్న మార్పులు మనం చేయొచ్చు వజ్రము సవయవం వజ్రము సావం కదా దాన్ని కట్ చేస్తారు దాన్ని నెగిషేరింగ్ చేస్తారు కాబట్టి సావము కాబట్టి సవయవమయుల్ని నిత్యం అని అంటే అభ్యుపగమ్య అభ్యుపగమ్య అంటే ఒకే ఒప్పుకున్నాము అంటే అలాగే ఆత్మ కూడా సవయవమయుల్ని నిత్యము కావచ్చు కదా అంటే దాని మీద అనుమానము దాని మీద అనుమే సంయోగపూర్వ స్పష్ట ఆయన అంటున్నారు నీకు వజ్రం ఏదో రావాలా ఎక్కడో దొరికింది కాబట్టి వజ్రము శాశ్వం నిత్యము నువ్వు అంటున్నావు అది నిత్యం కాబట్టి ఆ వజ్రం కూడా ఒకప్పుడు ఆ భూమి అడుగున నీకు సవయవము ఒక చేతి తయారై ఉంటుంది అంటున్నారు ఆయన అది తప్పకుండా సంయోగపూర్వం అయ్యి ఉంటుంది అన్న అనుమానం ఏమున్నాం ఎది చెప్ సవయవం తది సంయోగ పూర్వం ఏది ఏది అవయవము కలదియో అది ఆ వివిధ అవయవంలో ఒక చోటుకి చేతగా తయారై ఉంటుంది ఎప్పుడో ఉంటుంది అంటే మన జీవితకాలంలో అది తయారు కాలేదు మన ఈ శతాబ్దంలోనే తయారు కాలేదు కానీ వెయ్యి సంవత్సరాల క్రితం అది ఉంగితుంది అని మనం ఊహించాలి అనుమానం చేయాలి వెయ్యి సంవత్సరాల క్రితమో రెండు వేల సంవత్సరాల ఆ కాలంలో ఆ పైనటువంటి ఎక్కడ యొక్క ప్రెషర్ కింద ఆ హై టెంపరేచర్ లో లేదా కార్బన్ పరమాణులు ఇక్కడ అక్కడ చలా ఒక చోటకి చేరి ఆ ఒత్తిడికి అది విధంగా తయారై ఉంటుంది అని మనం ఊహించాలి సంయోగ పూర్వత్వాన్ని ఊహించాలి ఇటు నుంచి గోడ సంయోగ పూర్వము అని మన కళ్ళ ముందు మనకు తెలుస్తూ ఉంది మనం చూసుకోవడం కఠిన మధ్యము సంయోగ పూర్వము కాదు అనడానికి హేతువులేదు వజ్రం కూడా సంయోగ పూర్వము అని మేము అనుమానం చేస్తాం ఎప్పుడైతే సంయోగ పూర్వం అయ్యదో వజ్రము కూడా నశిస్తుంది వజ్రాలు నశిస్తాయి వజ్రం నశించడం చాలా సింపుల్ చాలా సింపుల్ చిన్న ఫ్లాస్క్ లో వజ్రం వేసి అది చిన్న మంట పెట్టి ఆక్సిజన్ కొంచెం ఎక్కువ సప్లై చేస్తే అది చూస్తుండగా కార్బన్ డైఆక్సైడ్ అనేది గాలిలోకి వజ్రం వేసి కార్బన్ వజ్రం అంటే ఎప్పుడు అనుకుంటున్నారు అదేనా గొప్ప అనుకుంటున్నారా వజ్రంలో గొప్ప ఏది లేదు అంటే ఇప్పుడు ఇమాజిన్డ్ గొప్పతనం తప్ప అలాగే బంగారం కూడా అంటే దాంట్లో గొప్ప అంటే ఇమాజిన్డ్ గొప్ప తప్ప దాంట్లో ప్రత్యేకత సావస్య అవయవ సంయోగపూర్వకత్వే స్థితి విభాగ ప్రత్యేక అదైంది అనుమయ స్వాత్ సంయోగపూర్వ తజ్రము కూడా మీరు ధ్యానంలో ఒక చోట మూడి పుట్టి ఉంటుంది అని మనం అనుమానం చేయాల్సి ఉంటుంది చేయవచ్చు తస్మా ఆత్మన దుఃఖాది అనిత్య వినాక్షి యత్ోపత్తి చూడండి ఆత్మలు ఇచ్చారు ఇది చక్కటి హేతు చాలా ప్రాక్టికల్ హేతు అంటే నేను మీకు మనం చేసేది ఏమిటంటే దుఃఖము మానవ జన్మలో మానవ జీవితంలో దుఃఖము ఒక అనివార్యమైన అనుభవం దుఃఖము అనుభవానికి లేనివాడు ఎవరూ లేడు ఈ సృష్టిలోనే లేడు శ్రీరాముడు దుఃఖపడ్డాడు నలమహారాజు దుఃఖపడ్డాడు ధర్మరాజు గారు దుఃఖపడ్డాడు వాళ్ళందరూ మహాపురుషులు సాధన సంపత్తి కలవారు అంగబలం అర్థబలం పెద్ద శక్తి శక్తిమంతుడు అయినప్పటికీ కూడా వాళ్ళు దుఃఖాన్ని అనుభవించారు మనం ఎంతటి వాళ్ళము కాబట్టి దుఃఖము యొక్క అనుభవము సర్వసాధారణం దాంట్లో దుఃఖము యొక్క అనుభవము లేని వారెవడూ లేడు సర్వసాధారణము అయితే ఈ దుఃఖము వచ్చిపోయేది సమాప్తి సమాజం దుఃఖము సర్వసాధారణము ఎంత సాధారణమంటే భగవాన్ బుద్ధుడు సర్వం దుఃఖం అని ఒక నోబుల్ ట్రూప్ ని చెప్పాడు నోబుల్ ట్రూప్ గొప్ప సత్యము ఆయన గొప్ప బుద్ధుడు అయ్యాడు తపస్సు చేసి బుద్ధుడు అయ్యాడు తపస్సు చేసి నువ్వు బుద్ధుడు నీవు కనుక్కున్న సత్యం ఏమిటి అని అడిగే అయితే నాలుగు సత్యాలు కనుక్కున్నాను నేను అయితే ఎవిటందరూ చాలా శ్రద్ధగా వెళ్ళాలని సిద్ధపడితే ఆయన ఇప్పుడు మొదటి సత్యం ఏమిటంటే సర్వం దుఃఖం అందరూ దుఃఖపడుతూ ఉన్నారు అది అది మాకు తెలుసు మరి నేను తెలుసు అంటే మరి నేను వచ్చి చెప్పేటట్టు మీరు నోట్ చేయలేదు కదా అని బుద్ధుడు చెప్పారు తెలిసిందంటే ఎక్కడ కుదిరింది తెలిసిందే ఒకప్పుడు చెప్పాల్సి వస్తుంది సో ఆత్మస్వరూపాన్ని గురించి తెలియనిది చెప్పడం అనేది ఏది ఉండదు ఎందుకంటే ఆత్మ అనేది అప్రసిద్ధమైన విషయం ఏం కాదు అది బ్రహ్మ అంటే పోనీ ఆత్మ అప్రసిద్ధమే ఉన్నది కాబట్టి సర్వసాధారణము అందరికీ ఉంటుంది అంటే చాలా మంది ఎవరు అనుకుంటారు అంటే బాగా డబ్బు సంపాదిస్తే దుఃఖం ఉండదు అనుకుంటారు మనం కూడా అలా అనుకున్నాం వాళ్ళే ఇప్పుడు అపోజిట్ అనిపించడం కానీ అప్పుడు డబ్బు సంపాదిస్తే దుఃఖం ఉండదు అని మనం అనుకున్నాం మరి కొన్ని రహస్యాలు ఉంటాయి ఈ రహస్యాన్ని మనస్థితి తెచ్చుకోవటంలో మన అసూక్ష్మ సూక్ష్మంగా ఆలోచించే శక్తి ఉంటుంది ఇప్పుడు ఓ మహాపురుషుడు చెప్పారు ఇలాంటి మాటలు మహాపురుషులే చెప్తారు మీకు నిత్యకృత్యంలో వినపడే మాటలు సాగుతున్నాయి మామూలుగా ఈ పురాటం చెప్పేవాళ్ళు వాళ్ళు వాళ్ళు మహా వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి తెలియదు ఇప్పుడు వాళ్ళని మనం తప్పు పట్టుకోవడం అది చేసిన వాళ్ళు చెప్తారు వెంకటాజు వ్యాధిపేట పెట్టుకుని వెంకటాచలం దానికి చేకలు వెంకటాచల మహాత్వానికి చేతలు శబ్దాలు శబ్దాలు కొంచెం బాగా వచ్చి సమాస కు సుమా చదువుకుని రామోదంతం చదువుకుంటే వాడు వెంకటాగ మహాత్మ్యం పాఠం చెప్పొచ్చు అని చేసేందుకు మరమరాలు తినడానికి కొంచెం ఎఫర్ట్లు ఉంటాయి వెంకటాగర మహాత్మ్యాన్ని చేయడంతో ఉంటాయి శ్లోకాలు అనుకో పెద్ద పాండిత్యమైన అక్కర్లేదు అయితే పండితుడు చెప్పాడంటే ఏదైనా చెప్పచ్చు తప్పే ఉండేది ఆ శ్లోకాలు చూస్తూ ఉండడం దాంట్లో కథలు చెప్పడం దాంట్లో ఉమ్మది విలువ చెప్తారు దాంట్లో ఉమ్మది వాళ్ళు మీరు తప్పు పట్టి లేదీ లేదు మహా మహాత్ములే చెప్తారు ఇలాంటి మాటలు మహాత్ములు మాత్రమే చెప్పగలరు జీవితాన్ని బాగా అవలంబనం చేసినటువంటి మహాపురుషులు చెప్పగలరు ఇది నేను విని నేను ఆశ్చర్యపడుతున్నాను ఎంత కఠోరమైన సత్యము జీవిత శక్తి ఎందుతో తెలుస్తున్నా తల్లి అతను ఒక మహారాణి తీసుకోండి రాష్టార్థంలో ఉంటుంది మహారాణి ఆవిరికి సేవలు చేయటానికి ఎంతోమంది సేవకులు అలాగా అపల కష్టూ ఉంటారు ఆవిడికి సంపద లేదోకి ప్రపంచంలో ఉన్న సంపదలు అన్నీ కూడా అవి గుట్లో ఉంటాయి అధికారము సంపద ఉంటాయి ఒక చదువు సంధ్యాలే అంటే చదువు సంధ్యలు ఉన్న వాళ్ళకి సుఖాలని సంపాదించుకోవడం బాగా అలవాటు అవుతుంది చదువుకున్న వాళ్ళు సుఖంగా బ్రతికేస్తూ చదువు లేని వాళ్ళు అజ్ఞానం చేత చేరికగా సుఖంగా ఉండాల్సిన చోట కూడా కష్టపడిపోతూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు కాబట్టి డబ్బొ ఒక్కటే కాదు సుఖానికి చదువు కూడా సుఖానికి మనకి దారి చూపిస్తుంది చదువు సంధ్య లేని పురుషుడు స్త్రీ కంటే పురుషుడు ఎక్కువ సుఖాన్ని పొందుతూ ఉంటాడు మన సమాజంలో ఉన్నటువంటి కల్చరల్ సిచ్యువేషన్ సొసైటీస్ లో అలా ఉంటుంది పైగా స్త్రీకి బయలాజికల్ గా కూడా కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి స్త్రీని తీసుకోండి చదువు సరిచే లేవు పల్లెటూరు ఒంటది పెద్ద ముసలిది ఒక స్త్రీ గుడిసెలో బతుకుతూ ఉంటుంది ఇలాంటి సింగిల్ స్త్రీలు వైద్యులు గుడిసెలో ఒక కొడుకులు వాళ్ళ వాళ్ళు ఉండవు నా వివరంగా ఒకటి వాళ్ళని చూడడం సో అటువంటి స్త్రీ మీరు కనపడతారు పల్లెటూర్లలో కనపడతారు నేను ఎదుగుతున్నటువంటి స్త్రీలు సో ఆ స్త్రీ ఒక గురిశలో మృతికిపోతుంది చాలా కనిష్టమైన మృత ఆ స్త్రీ యొక్క సుఖ దుఃఖంలో ఏ విధంగా ఉంటాయో ఆ మహారాణి యొక్క సుఖ దుఃఖంలో అదే విధంగా ఉంటుంది అని చెప్పాడం ఎందుకంటే ఆ స్త్రీకేమో చిన్న చిన్న సమస్యలు తిండి ఎవరు తిన్నా ఇంత ముద్దాం అంతకన్నా మహారాణికి ఎవరు తిన్నా దాని చుట్టూ ఎంత అలంకారాలు చేసినా మీరే ఇప్పటికీ ఎంత తింటాను మీ హోటల్స్ లోను వటుల్లోనూ మరికి దానికి ఏదో అలంకారం చేసి తీసుకొస్తారు అది వాళ్ళకి అలంకారం ఏమిటి ఎవరు చర్యలు వచ్చింది ఇలా పొడిచి పొడిచి మొత్తం పడేస్తుంటారు కాబట్టి అదే ఆ పల్లెటూరు మనిషి అలంకారం లేదని ఎలా కలుగుతుంది మొత్తం గారు ఎవడో పరిచారంలో ఉన్న నోట్లో పెడతాను లేదా ఆవిడే నోట్లో పెట్టుకుంటుందో లేదో ఒకటి కాబట్టి సుఖ దుఃఖం ఈ స్త్రీకి ఇతిపాసలు ఒకటాయితిపాసలు ఆవిడ ఆ రాణి గారికి ఎంత చెట్టిగా అంత గాలి కాబట్టి రాణి గారు ఈ ముసలావిడ సుఖ దుఃఖాలు సమానము అంటే ఇప్పుడు ఇంకో మహాత్ముడు అన్నాడు యుద్ధంలో ఎవరు నెగ్గరన్నాడు యుద్ధంలో ఎవళ్ళు నెగ్గర కురుక్షేత్ర సంగ్రామంలో ఎవరు నెగ్గలేరు మరి కానీ లోకంలో ప్రసిద్ధి ఏంటి ధర్మరాజు గారి నెగ్గర ధర్మరాజు గారి నెగ్గరంటే హీ లాస్ట్ లెస్ అన్నట్టడిపోయిన వాడు ఎక్కువ పోగొట్టుకుంటాడు నెగ్గిన వాడు తక్కువ పోగొట్టుకుంటాడు అంటే ఎవరు నిద్దరం సెకండ్ వరల్డ్ వార్ లో బ్రిటన్ వాళ్ళు నెగ్గేరని మహావాడుకున్నాం వాళ్ళే నెగ్గర ఎవరు నెగ్గరం ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ వస్తే ఎవరు సరే ఒక సెన్స్ ఇండియా నెగ్గింది అని చెప్పొచ్చు సరే దట్ ఈ కమ్యూనిటీ పాయింట్ సుఖ దుఃఖములు సర్వ సమానంగా ఉంటాడు మనుషులకు ఈక్వల్ గా ఉంటాయి బట్ మెషన్ సమానంగా ఉంటుంది కాబట్టి అదొకసంగా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ దుఃఖము అనిత్యా సుఖం కూడా అనిత్యమే సుఖ దుఃఖము అనిత్యం నిత్యము కాదు మీరు ఎన్ని సుఖాలు చూశాడీ జీవితం కాదు గొప్ప గొప్ప సుఖాలు ఎన్నో చూశాయి పుత్రోత్సవ సుఖాన్ని మీరు ఎదుగుదరు కదా పుత్రికను కన్నప్పుడు కలిగిన ఆ పుత్రికకి ఒక యోగ్యమైన వరుడు చేతిలో పెట్టి కాళ్ళు కడిగా వారి చేతిలో పెట్టి గాలి పెద్ద గట్టిగా గాలి తీర్చుకున్న సుఖాన్ని మీరు పిల్లలు ఉద్యోగాలకి వాళ్ళు పరీక్షలు రాసైనప్పుడు మీరు వాళ్ళ సుఖమే వాళ్ళు ఏం పొందేరు కానీ వాళ్ళ కంటే వాళ్ళు ఉద్యోగాలు చేసినప్పుడు మీరు సుఖపడ్డారు వాళ్ళకి సంతానం కలిగినప్పుడు మీరు పండగ చేసుకున్నారు మీరు ఎదగైనా సుఖమే ఉన్నది మీరు డబ్బు పోగేసి బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ అది వేసి చేస్తున్నారు ఇల్లు కట్టారు గృహ ప్రవేశాలు చేశారు అన్ని సుఖాలు వాహనాల మీద నడిపారు మీరు పొందని సుఖమేమున్నది ఏ సుఖమైనా నిలబడిందా అయితే అది సుఖానికే కాదు దుఃఖానికి కూడా అదే నేను వర్తిస్తుంది మీరు చూడని దుఃఖం ఏమైనా ఉన్నదా అన్ని దుఃఖాలు చూసేసాం మనం చూడని దుఃఖమే ఉండదు కూడా అన్ని చూసేసాం మానసిక దుఃఖాలన్నీ చూసేశాడు పుత్రులతో విరోధం మహా దుఃఖం తర్వాత కన్నవాళ్ళు మనం ప్రేమించిన వాళ్ళు దేహ త్యాగం చేసి పరలోకాలకు ఈ బ్యాడ్లీ మిస్టర్ దుఃఖము ఎన్నెన్నో దుఃఖాలు చూసేస్తారు ఇప్పుడు ఆ దుఃఖాలన్నీ అనిత్యము ఈ అనిత్యములైన సుఖ దుఃఖములతో ఆశ్రయం ఏది లోకస్ అనిత్యమైనటువంటి సుఖ దుఃఖములకు అనిత్యమైన ద్రవ్యమైన ఆశ్చర్యము ఇవ్వాలి తప్ప అనిత్యమైన ఆత్మ ఆశ్చర్యము కాదు ఇది ఒక్క పాయింట్ సాల్వ్ నేను జీవితంలో చూడని దుఃఖము కానీ సుఖముగానే ఉన్నదా లేదు నేను అన్ని కాబట్టి ఈ సుఖ కూడా నేను అలా నిలిచి ఉండట ఒక పర్వతంగా నిలబడి ఉండట ఈ సుఖ కూడా తుఫానుగాలు చిన్నట్టుగా వచ్చేవి పోయేవి నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను అని మీరు అది మీ అనుభవం అది సత్యం కఠోరమైన సత్యం ఈ సత్యాన్ని ఉపేక్షించి నేను పట్టించుకోకుండా మనస్సులో ఉండే సుఖ దుఃఖములను నాగేని నెక్కిని వేసుకుని మనం దగ్గోలు పెట్టడమే తప్ప మీరు ఈ సత్యాన్ని పట్టుకోగలిగితే సుఖదుఖములతో ఆశ్చర్యము నేను కాదు నేను సుఖాలు దుఃఖాలు వచ్చి పోతున్నా కూడా రావడం లేదు పోవడం లేదు అలా కూటస్థమువలే నిలిచి కూటమువలే నిలిచి ఉండే చైతన్య స్వరూపులను నేను నేను అలా చూస్తూ ఉండగా వందలాంటి సుఖాలు వచ్చే పోయే వందలాంటి దుఃఖాలు వచ్చినవి పోయినవి ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా పోతూనే ఉన్నాయి అది నా స్వరూపంలో భాగం కాదు అని ఈ ఒక్క పాయింట్ బేసి మీద మీరు తెలుసుకోవచ్చు మహాత్ములు అనేవారు ఇప్పుడు మీరు ఏదైనా ఒక క్రైసిస్ క్రైస్ చేస్తున్నారనుకోండి మీరు ఏం చేస్తారంటే రాబోయే మూడు మాసాల్లో లేకపోతే ఆరు మాసాల్లో ఈ క్రైసిస్ ఏ రూపంలో ఉంటుంది అని ఒక్కసారి ఆలోచించుకోండి మీకు కొంచెం తేలిక పడుతుంది ఇప్పుడు ఉన్నట్టుండదు ఇప్పుడు ఉన్నట్లుండదు ఏదో వేరే రూపాన్ని పొందుతుంది కాబట్టి ఇప్పుడున్న దుఃఖం ఉండదు ఇంకో విధంగా ఉంటే ఉండొచ్చు తప్ప ఇదే రూపంగా ఉండదు కాబట్టి మారిపోతూ ఉంటుంది ఈ మారిపోయే దాని గురించి ఉడికి తమ కొట్టుకోవడము వ్యర్థము అని ఈ విధంగా ఆ సుఖ దుఃఖముల యొక్క ఆశ్రయము లేదు నేను లేదు నేను నిత్య స్వరూపులను మరి ఈ భేదాన్ని తెలిసింది తద్వారా సుఖ దుఃఖాలను పరిష్కరించుకోవాలి తప్ప ఇంకో విధమైన జనులు ఏం చేస్తారంటే రెండు రకాల కర్మలను చేస్తారు శాంతి కర్మలు పుష్టి కర్మలు అని సుఖం రావడం కోసం పుష్టి కర్మలు చేస్తారు దుఃఖాలను పోగొట్టడం కోసం శాంతి కర్మలు చేస్తారు అవి చేసి సుఖ దుఃఖంలో ఈక్వేషన్లో గొప్ప ఉన్నత స్థితిని చేరిన వాడు మీకు ఎవడైనా తర్వాత ఈ ఆస్ట్రాలజీలు న్యూమరాలజీలు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళు నమ్మకం బేసిస్ మీద వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు ఒకప్పుడు వాళ్ళు నమ్మకం బేసిస్ మీద ఆపరేట్ చేస్తున్నారా లేదా నమ్మకం ద్రోహం చేస్తున్నారా అని డౌట్ వస్తున్నారు బికాస్ వాళ్ళు డిస్టర్బెస్ చేస్తారు జనులకు రాంగ్ మెసేజ్ ఇచ్చేస్తూ ఉంటారు అయితే జనులు కూడా మీరు ఎవరు రాంగ్ మెసేజ్ ఇవ్వట్లేదు వాళ్ళు రాంగ్ మెసేజ్ నింపుకునే కూర్చొని ఉన్నారు డెఫినెట్ గా సిచ్యువేషన్స్ ఉంటాయి తర్వాత అది కూడా ఒక ప్రొఫెషన్ వాడికి అది అన్నం పెడుతూ ఉంటుంది వాడు హియస్ టు మేక్ మనీ అవుతేస్య్ టు మేక్ కాబట్టి వాడు ఏదో అలాగేదో చెప్తారు గలుసు కబుర్లు చెప్పడం నేర్చుకుంటే వాడు ఎస్ట్రాలజర్ అయిపోవాలి గలుసు కబుర్లు చెప్పడం నేర్చుకోవాలి గదుజుగా చెప్పడం నేర్చుకోవాలి అలా గాలి పోమేసి చెప్పడం నేర్చుకోవాలి వాడు గతీట్ వాటి లేదు అంటే సో అటువంటి పరిష్కారములు వాటి వలన మీకు సుఖదుఖముల యొక్క సమస్య అంటే సంసారత్ దాన్ని మేము పరిష్కరించగలుగుతాము అని మీరు అనుకుంటే ఇచ్చే పైపు డ్రీ మీరు మీరు విసులు అయిపోతారు దాంట్లో మీరెన్నరూ పరిష్కారముల కేసులు మీకు పరిష్కారం తల ఇదే ఉపాధి సుఖదుఖములు అధిక్యములు నేను ఇచ్చే ఆత్మస్వరూపుణను నేను ఎవరి బాగా ఉంది గణపతి బొమ్మ పెట్టుకుని నష్టాలి వచ్చి ఒకరు అడుగుతున్నారు ఎలా గణపతికి చెప్పు ఎలా గణపతి చెప్పు అని తీసుకుని మన దరికి కట్టు తీసుకుని కొట్టడం చెప్పు రా చెప్పుడు ఏం అని చెప్పి చెప్పాను అండి ఆవిడ భయపడిపోయి ఎంత మంది మరి మీద సరే చెప్పడం అంటే జనుల యొక్క నమ్మకాన్ని తక్కువ వినియోగించుకోవడం నమ్మక ద్రోహము అంటే కాబట్టి సరే ఎక్కడి నుంచి పాయింట్ ఆత్మన దుఃఖాది అనిశ్చ గుణ ఆశ్రయత్వ ఉపపత్తి నా ఆత్మయందు సుఖ దుఃఖములు అనిశ్చములైన గుణములు అంటే ఆత్మయందు ఆశ్రయించి ఉండడం అసంభవం పూర్వపక్షం పరస్య అదుఖిత్వే అన్యస్ దుఃఖిన అభావే దుఃఖోపశమ శాస్త్రారంభాల సత్యం ఇది ఈ పూర్వపక్షం చాలా సార్లు వస్తుంది ఈ పూర్వపక్షం యొక్క మరో గుణ మరో మరో స్పెషాలిటీ ఏమిటంటే ఈ ద్వైతవాదులు ఉన్నాను చూడండి వాళ్ళందరూ దీన్ని బాగా గట్టిగా చెప్తూ ఎవండి జీవుడు దేవుడు ఒక్కడేనా ఇల్లవాళ్ళు ఇల్ల చెప్తారు అవున అప్పుడప్పుడు టీవీలో కూడా వస్తుంది కాబట్టి జీవుడు దేవుడు ఒక్కడేమంటారా అవును ఒక్కడే మరి ఒక్కడే అయితే మరి ఈ సంసారం ఎవరికి దేవుడికి లేదు దేవుడికి సంసారం అవ్వడు సంసారం అంటే దేవుడు అవ్వడు సంసార కాని దేవుడు అంటారు ఏమంటే జీవుడు దేవుడి కంటే వేరుగా లేదా ఉన్నదొక్క దేవుడే ఇంక జీవుడనేమో లేదని మీరు అంటున్నారు మరి ఇంకా సంసారం లేదు సంసారం లేకపోతే సంసార దుఃఖము నుండి విముక్తి కొడుకు వేదాంతము ఉషత్తులు శాస్త్రము గీతాశాస్త్రము దీన్ని శ్రీకృష్ణుడు ఉపదేశించడం అనేది వ్యర్థము